ఈ ఆన్లైన్ స్కై ఆరాధనకు అందరికి స్వాగతం పలుకుతూ ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమం ప్రారంభించుకుందాం కళ్ళు మూసుకుంటాం పరిశుద్ధుడ పరిశుద్ధుడు పరిశుద్ధుడ మహాఘనుడు పాత్రుడవైన స్తోత్రార్హుడా తండ్రి మమ్మల్ని పోషించి మా పోషకడవు మమ్మల్ని కాపాడు ఆడవు కునుకవు నిద్రపోవు అని ప్రభా నీ యొక్క వాగ్దానం మా పట్ట నమ్మకంగా నెరవేరుస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అను దినము ప్రభాని యొక్క మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఎలాంటి అర్హత లేకపోయినా మమ్మల్ని నూతన వాత్సల్యంతో ప్రేమిస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు ప్రేమని బట్టి ప్రభా నీ బట్టి నాయన నీకు విలా సోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ సాయంత్రకాల సమయం అందు ప్రతి బిడన్ మీ ప్రతి ఒక్కరిని సకాలంకు నడిపించండి ప్రతి ఒక్కరికి ప్రభ ఎలాంటి సమస్యలున్నా ప్రభ నీక సన్నిధిలో ప్రభ పరుగు పరుగు తీటకు కృపను జ్ఞాపకం చేసుకొని బిడ్లకు ప్రభ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆటంక పరుసిన అంధకారం శక్తులు ఏ శక్తి కలిగినంలో కాలిపోను కాక నా ప్రభ నా విమోచకుడ నా రక్షకుడా నీకు వదనాలు చెల్లిస్తున్నాం నన్ను ఇంతకాలం ప్రభ క్రేక్షేమంగా కాపాడిన దేవుడవు అన్ని విషయాలలో నాకు తోడైన దేవుడవు ప్రభా టీంలందరినీ ప్రభ ప్రతి మీరు పేరు జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడవు నీకు వదనాలు చెల్లిస్తున్నాం మా అవసరంలు మా అక్కర్లు ఎరిగిన దేవుడవు నీకు వదనాలు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో మోకరి మేము ప్రార్థించగా మా ప్రతి ప్రార్థనకు ప్రభ జవాబునిచ్చిన దేవుడవు ప్రభ ఎన్నో ఆశ్చర్య కారులను మా పట్ల జరిగించిన దేవుడవు నీకు ప్రతి కార్యం ప్రేమను బట్టి ప్రభా ఆశ్చర్య క్రియలను బట్టి రక్షణ కార్యం బట్టి నీకు వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మరి టీంలో ప్రభా ప్రతి ఒక్క బిడం తండ్రి పేరు దీవించండి జ్ఞాపకం తీసుకోండి ఔషధలు తీర్చండి ప్రభా విజ్ఞాపన ప్రార్థనలతోడై ఉండండి పాటల ద్వారా మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభారతిడి ప్రతి విధమైన అక్కర్ల దేవుడు కనుక ప్రభా మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయమని ప్రభారతి ప్రత్యేక బిడ్డన తండ్రి వాక్యం స్వీకరించటకు మీకు కృప జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం మరి దిన దీవెనలు దయచేయండి రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం ప్రభుత్వ సన్నిధాన సంపూర్ణంగా విధేయతతో నీకు వాక్యం వినుటకు కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఏనామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ పాట పాడతాను మనం దేవుని సూచిస్తాము పాటలు పాట పాడుకుందాం నేను నా ఇల్లు మానక స్థుతించెదము నేను నా ఇల్లు నా ఇంటి నీ కనుపాప వలె కాచి నేచరక మోసా స్తోత్రం ఉ స్త్రం ని కను పాపవలన కాచీ నేచదరక మోసా ఉ స్త్రం ఎరే ఎంతకాళం కాచిది వే నాతోితి వే స్తోత్రం స్తోత్రం స్తోత్రం కచితి విస్తోత్రం స్త్రం స్తోత్రం స్తోత్రం కౌగిలి చితి వితోత్రం వినే జరే హెది ఇంతం కాచితి వే హెది జరే హెది నాతో వై నరచితి స్తోత్రం స్తోత్రం స్తోత్రం కను పాపగతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం కౌగిలిలోచితి విస్తోత్రీడారి జీవితము మేతు నిం పిథివే క్రీడారిలో జీవితమును మేలతో నిం పిథివే ఒక కీడైనదర్చరక నన్ను తండ్రిగా చావు స్తోత్రం ఒక కీడైన ధరిచే రక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం ఎబినే సరే ఎబినే సరే నాతో ఇంత కాలం కాచితివే ఎబినే సరే ఎబినే సరే నాతోడు వై నడచితి స్తోత్రం స్తోత్రం స్తోత్రం కను పాపదాచితి విస్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం కౌగిలిలో దాచితి వితోత్రం నేను నైల్లు ఇంటి వారందరూ మానక ప్రస్తుతించెము నేను న ఇల్లు నీ వారందరూ మానక ప్రస్తుతించెదము నిరాశకును నీ కృపతో నింపితివే శతో ఉన్న నాహకుని నీ కృపతో నింపిటివే నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి ఎనే జరే ఎరే ఇంతకాళం కాచితి వే ఎరే నాతోడు వై నడచితి స్తోత్రం స్తోత్రం స్తోత్రం కనుపాపగితి స్తోత్రం స్తోత్రం స్త్రం స్తోత్రం కౌగిలిలో చితి విస్తోత్రం నామాద్యోనను పిలిచి నీపిలి ఆచర్యమాచర్య మే నా మధ్యలో నన్ను పిలిచిన నీ పిలిపే ఆశ్చర్యమాశ్చర్యమే నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం నీ పాత్రను కానే కాను కేవలము కృపయే స్తోత్రం ఏబినే సరే ఇంతకళం కాచిది వే ఎరే ఎనే జరే తను పాప కాచిది విస్తోత్రం స్త్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం కోగిలిలో కాచితి వితోత్రం నేను న ఇల్లు నీ వారందరు మానక స్థుతించము నేను న ఇల్లు నీ వరందరు మానకస్తుతి ను నీకను పా పవల నంద కాచీ నేదరక మోసావు స్తోత్రం నీ కను పాపవల నంద కాచీ నేదరక స్తోత్రం ఏ బి నే జరే బి నే జరే ంతకాం కాచిదింతకాళం కాచిదివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం కను పాపగ విస్తోత్రం మనం వాక్యం చేసుకున్నాం రాధ స్టార్ట్ చేస్తున్నాం స్వత్రం ప్రభా పరిశుధరకు తండ్రి మహోన్నతుడా సర్వోన్నతుడా దేవ సర్వాధికారి పరిశుధురా నీకు వందనాన్ని చదిస్తున్నాను దేవ అతి పరిశుధిక దేవా ప్రభా మరి నాయన మరి ఒక తిన సారీ ఇంకొకసారి నడిపించే ప్రభావం మీ యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఇచ్చిన దివామరి ఇక్కడ మా యొక్క బయటపరిచిన వాక్యం ప్రభావం అయ్యన్న దాన్ని చెప్పటప్పుడు నాకు సహాయం దహించింది ప్రభావం దివా మరి నైనా ఈ వాక్యం ప్రకటించడం ప్రభావం మీ యొక్క పర్చురా నడిపి నాకు దయచినప్పుడు కదండి మందరం అంగీకరించి నడుచుకుని కృప మాకు దయచమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె వ్యూహార్థ పదిహేను అధ్యాయము మనము చూసుకుందాము తొమ్మిదో అచనం వచ్చి చూసుకుందాము చూడను మరి చదువుతున్నాను తండ్రి తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచిందుడి నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ఆయన ఆయన ప్రేమ ఎందు ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమ ఎందు మీ అందు నా సంతోషము ఉండవాలిననియో మీ సంతోషము పరిపూర్ణము కావాలిననియో ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలన ప్రేమింప వలన నా ఆజ్ఞ తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ వారు ఎవరు లేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన మీరు నా స్నేహితుడే ఉట్టి ఇక్కడ మనకి దేవుడు ఏమని బయటపడుతున్నాడు అంటే చూడండి దేవుడు కదా తన ప్రేమ గురించి మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు కదా ఏమని నా తండ్రి నన్ను ఎలాగా ప్రేమించినా కదా నేను మేము అలాగే ప్రేమించుకున్నాను కనుక మీరు కూడా ఒకరినొకరి ప్రేమి ప్రేమించుకోవాలని దేవుడు మనకి ఇలా బయటపరుస్తున్నాడు కాబట్టి అయితే నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకొనేలా మీరు కూడా కదా నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకొని గాయకొని ఆయన ప్రేమ ఏదో నిలిచిన మీరు కూడా నా ఆగ్నే గాయకొనని అని చెప్తున్నాడు దేవుడు అయితే ఆయన ఆజ్ఞలో మొదటిది మనకి ఏముందంటే కదా ఫస్ట్ మనం మన దేవుడిని ప్రేమించాలి దాని తర్వాత మనం మన సహోదరులను ప్రేమించాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి కదా మన ఇరుగు వారిని కదా మన పొరుగువారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి ఇదే కదా దేవుని ఆజ్ఞ అయితే అందుకే దేవుడు అంటున్నాడు నా ఆజ్ఞను గైకుని ఎడల కదా నా ప్రేమ ఎందు నిలిచిందుడు ఆయన ఆజ్ఞను గైకున్నవారు కదా ఆయన ప్రేమ ఎందు నిలిచిన వారు అంటున్నాడు దేవుడు కనుక ఇక్కడ ఏమంటుందంటే నా సంతోషం నా మీ నా సంతోషం ఉండవలేనని మీతో మీ సంతోషం పరిపూర్ణం కావలేనని ఈ సంగతుడు మీతో చెప్తున్నాను అంటున్నాడు కదా అయితే మన సంతోషం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే కదా మనము దేవుని ప్రేమ నిలిచి ఉంటేనే కదా ఆయన ఆజ్ఞలు మనం గైకున్నప్పుడే కదా మీ అందు నా సంతోషము ఉండవలన దీవు కదా దేవుని సంతోషం మన ఎందు ఉండాలన్నా మన సంతోషం పరిపూర్ణం కావాలనన్నా కదా మనను దేవుని ప్రేమ నించిన మనము ఒకరి ఒకట్లో ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుడు మనకు చెప్తున్నాడు కాబట్టి ఎవరు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరి ఒకరినొకరు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ అంటున్నాడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అంటే ఇది ఒక మనకి ఆజ్ఞ కాబట్టి ఈ ఆజ్ఞను మనము కదా గైకొని నడుచుకోవాలి అయితే తన స్నేహితుని కొడుకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడు లేడంట కాబట్టి కదా ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను గైకొని నడుచుకుంటారో వాళ్ళే నాకు స్నేహితులే ఉంటారు అంటున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే కదా మనం ఏమై ఏమి ఏం చేయాలి కదా మన ప్రభుని మనం ప్రేమించాలి కదా ఆయన ప్రేమించిన వారం అయితే మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి కదా ఇరుగు వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మనకు చెప్తున్నాడు రోమ పన్నెండు తొమ్మిదిలో కూడా మనం చూ చూసుకుంటే ఇక్కడ మనకి ఏముంది ఏమని రాయబేడు రాయించాలంటే మనం ఒకసారి చూసుకు చూడండి రోమ పన్నెండు తొమ్మిదిలో మీ ప్రేమ నిష్కాపటమై ఉండవలను మీ ప్రేమ నిష్కపటమైన ఉండవలను చెడ్డ దానిని అసహించుకొని మంచి మంచి దానిని హత్తుకొని ఉండి సహోదర ప్రేమ విషయంలో ఒకరి అందు గ ఘనత విషయంలో ఒకని ఒకరిని ఒకడు గొప్పగా ఎంచు ఎంచుకునుడి అని మనకి దేవుడు యొక్క వాక్యం బయలుపడుస్తుంది ఇక్కడ ఏమని కదా మీ ప్రేమ నిష్కపటమై ఉండవలేను కదా మన ప్రేమ ఎట్టుండాలంటే కదా నిష్కపటమై ఉండవలేను కదా మన దేవుని ప్రేమ ఎంతో శ్రేష్టమైనది కదా ఎంతో పరిశుద్ధమైనది దేవుని ప్రేమ కదా దేని ప్రేమలోకి అసలు కదా ఏది ఆశించి అంటే ప్రేమ అంటే ప్రేమ దేని ఆశించదనమాట కదా దేవుడు మన ఏం ఆశించిండ్రుడు కదా ఆయనే మన కొరకు ప్రాణం పెట్టిండు కదా అయితే చూడండి మన ప్రేమ కూడా అలాగే నిష్కాపటమై ఉండవాలంట ఎవరి పట్లైనా కానీ కదా ఇక్కడ మనకు బయటపడుస్తుంది అయితే చెడ్డదాన్ని నశయించుకొని కదా ఇంకా మంచి దానిని హత్తుకొని ఉండుడి సహోదర ప్రేమ సహోదర ప్రేమ విషయంలో అంట ఒకని అంద ఒకడంట అనురాగం గలవారి ఘనత విషయంలో ఒకరిని ఒకడంట గొప్పగా ఎంచుడి ఘనత విషయంలో అంట ఒకరిని ఒకడంట గొప్పగా ఎంచుకోవాలి కదా మనం ఏం చేయాలి మన సహోదరుని గొప్పగానే ఎంచుకోవాలి కానీ తక్కువగా మనము చూడవద్దు అని ఇక్కడ మన దీవుని వాక్యం చెల్పిస్తుంది కదా మన సహోదరి సహోదరుల పట్ల మనం ఏంటంటే కదా వారిని ఘనంగానే మనం ఎంచుకోవాలి కదా వారి మనము వారిని తక్కువ చేసే ఎప్పుడు మాట్లాడద్దు మనం ఎవ్వరికీ తక్కువ చేసి మాట్లాడద్దు అయితే మనమంట ప్రేమ విషయం అంట ఒపీనియాన్ దోకడంట అనురాగం గల వారే ఉండు అని మన మన వాక్యము చెప్తున్నది కదా కాబట్టి మనము ఆ నిష్కాప్టమైన ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మనతో దగ్గర కోరుకుంటున్నాడు ఇంకోటి ఏంటి కదా ఆ సహోదర ప్రేమ విషయంలో అంట ఒకని అందు ఒకడు ఏం కలిగి ఉండాలి అనురాగం గల వారే ఉండాలి ఘనత ఘనత విషయంలో అంట ఒకరిని ఒకడంట గొప్పగా చూడి కదా ఎవరిని కూడా మనం తక్కువ చేయడానికి వెళ్ళేది ఇక్కడ కదా అయితే చూడండి ఇంకేమంటున్నాడు మన ప్రభు ఇక్కడ ప్రేమించ విషయ ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమి ఎవనికి హి ఉండవద్దు కదా అని చెప్తున్నాడు పొరుగు వాణిని ప్రేమించేవాడే అంట ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడని అని ఇక్కడ వాక్యం మనకి చెప్తున్నది రోమ ఎనిమిదిలో ఏమని ప్రేమించే విషయంలో తప్పనంట మరి ఏమి ఎవరికి ఏమి ఇచ్చేవద్దు పొరుగు వారిని ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు ఏలేనగా వ్యభిచరింపవద్దు చేయవద్దు దొంగలించవద్దు అని ఆశింపవద్దు కదా అను మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడనంట అది ఏమేమి ఉన్నది ఆజ్ఞ నిండు వలెని పొరుగు వారిని అని వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటే అంట కాబట్టి ప్రేమ కలిగి ఉండడం వలన కదా ఎవరికి మనం అంట కీడు చేయము ఎవరికి కదా మనము పొరుగు హాని చేయము ఎవ్వరికి కూడా మనము హాని చేయము మన ద్వారా కూడా మన పొరుగు వాని మన సుఖదరులు కానీ మనము బాధపరచామనమాట ఎప్పుడు మనకు ప్రేమ ఉంటేనే ప్రేమ కలిగిన అంట కదా ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వారే ఉంటారంట కదా అని దేవుని వాక్యం మనకి చెప్తున్నది కాబట్టి ప్రేమ పొరిగానికి కీరి చేదు కనుక ప్రేమ కలిగి ఉటకు మనము ప్రయాస పడాలి అని దేవుని వాక్యం మనకి ఈరోజు చెప్తున్నది రోమ పదమూడు ఎనిమిది కూడా చూసుకుందాం మనం ఒకసారి చూడండి ఆ రోమ పదమూడు ఎనిమిదిలో మనకి ఏమైనా చెప్తుందంటే మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడను ప్రేమ లేని వాడినైతే మరొకటి కంచును గణగల నాడు తాళమునై ఉందును ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానం అంతే ఎగిన వాడనైనాను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడని అయినాను ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడాను కదా పౌర భక్తుడి అంటే పౌర భక్తులు చెప్తున్నట్టే కదా పశుధాత్మే కదా బయటపడుస్తున్నాడు ఇకనా కాబట్టి మనుషుల్లో భాషలతో మాట్లాడిన కానీ మనకి దేవుడు ఎన్నో వరాలు మనకు దేవుడు ఇచ్చిన కదా అవన్నీ కలిగి ఉన్నా కానీ ఆ వరాల్లో కదా ఎవరు ఏ వరం కలిగి ఉన్నామో మనకు తెలియదు కానీ కానీ ఏ వరం కలిగినా కానీ ప్రేమ లేకపోతేనంట అది పెర్థాం అంటున్నాడు దేవుడు చూడండి ఆ వరాలు కొంత మనం చాలా మంది దేవుని పిల్లల వరాలు పొందుకుంటాయి కదా ఆ వరాలను బట్టి ఎంతగానో అతిశయిస్తుంటారు కానీ సరే ఓకే అతిశయం ఉంటది దేవుని ఎందు అతిశయించాలి మన దేవుని ఎందు అతిశయించడానికి వీలేదు కానీ అది మనకి ఇచ్చిన వరాలను బట్టి కదా మనము మనము దేవుని ఎదుగుతాం కదా నిలబడాలంటే కదా మనం ఏం కలిగి ఉండాలంటే ఫస్ట్ మనం ప్రేమ కలిగి ఉండాలంటే అన్ని విషయంలో ప్రేమ లేకుండా మనం ఏమి చేసినా ఇక్కడ వ్యర్థమే అంటున్నారు దేవుడు దేవుడు మనకు బయట రాస్తుందో ప్రేమ లేకుండా మనము ఏమి చేసినా వ్యర్థమే కాబట్టి ప్రేమ కలిగి ఉండట మనము ప్రయాస అని చెప్తున్నారు దేవుడు ప్రేమ కలిగి ఉండకు మీరు ప్రయాస పడండి కాబట్టి నాలుగు మొదటి దయశలోనికి నాలుగు తొమ్మిదిలో కూడా మనం చూసుకుంటే చూడండి ఇక్కడ ప్రేమని రాయపడదంటే మనకు సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర లేదు మీరు ఒకరినొకరు ప్రేమించుట ప్రేమించుట దేవుని చేతని ఏర్పరచ దేవుని చేత ఏర్పరచబడితేరి కదా సహోదర ప్రేమ గురించి మీకు వాయనక్కర లేదు కదా వాక్యం తెలిసిన వారైతే అందరూ కదా అందుకే అంటారు వాక్యం తెలిసిన వారికి చెప్తున్నాడు ఇక్కడ సహోదర ప్రేమ మీకు రాయనక్కర లేదు మీరు ఒకరినొకరు ప్రేమించుటప్పు దేవుని చేతనే ఏర్పరచబడి కాబట్టి కదా ఒకరినొకరు అందరం అంట దేవుని ఉన్న వారం అందరం మనం కదా దేవుని బిడ్డలైన వారు అందరం కదా మనం అంట దేవుని చేత ప్రేమించబడటే కదా మనం అందరం అంట ఒకరినొకరి మనము ఏర్పరచబడిన వారమంట చూడండి ఇక్కడ రాయబడి ఉన్నది కదా ఏమని నేను ఒకరినొకరు దేవుని దేవుని చేతనే ఏర్పరచబడి దేవుని చేత మనం అందుకే ఏర్పరచబడిన వారం ప్రేమించుకోవాలి ఎందుకంటే చూడండి దేవుడు మన మనకి ఏం చెప్పిందంటే కదా మన కూడా ప్రేమించమని దేవుని వాక్యం మనకు సెల్విస్తుంది ఏమని మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి మనము ప్రేమించిన వారిని మనకి ప్రేమిస్తే అది ఏముంటుంది అందులో కదా ఈ లోకాసులు కూడా అలాగే ఉన్నారు కాబట్టి మీరు మీ శత్రువులను కూడా ప్రేమించండి ప్రేమించండి దేవుడు మనకు భయపరుస్తున్నారు కదా కాబట్టి శత్రులనే ప్రేమించమన్నప్పుడు కదా ఇంకా మనం ఎంతగా ప్రేమించుకోవాలి కదా అని చెప్తున్నాడు దేవుడు అయితే చూడండి వ్యవహాను పత్రిక వ్యవహాను మొదటి పత్రికలు చూస్తే మనకు అంత మనకు అక్కడ ప్రేమ గురించి అక్కడ కదా ఒకరినొకరి ప్రేమించిన దానికి గురించి అక్కడ బాగుపడది దేవుడు ఏమని ఒకసారి చూసుకుందాం మనం వ్యూహాని పత్రిక మొదటి వ్యూహాని పత్రిక ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమించాము ఏలి ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడును మూలంగా పుట్టిన వాడై దేవుని దేవుడు ప్రేమ సరిపోయై ప్రేమ లేని వాడు దేవుని ఎదుగు ఎరుగడు చూడండి ప్రేమ లేని వాడంట దేవుని ఎరుగడు అని చెప్తున్నారు దేవుని వాక్యం అంటే వాక్యం ఎంత తెలిసినా మనకి ప్రేమ లేకపోతే అంటే దేవుని ఎరగనట్టే కదా ఇంకా మనము అని ఇక్కడ మనకి అర్థమవుతుంది కాబట్టి దేవుడు ప్రేమ ప్రేమ లేని దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారిని లోకంలోనికి పంపాను దీని దేవుడు మన అనుభవించిన ప్రేమ ప్రత్యక్షపరచబడను దేవుడు మనని ఎంతగానో ప్రేమించి తన ఏక తన అద్వితీయ కుమారుని మన కొరికి పంపిణట లోకంలో అని ఇక్కడ మనకు దేవుని ఆకించొస్తుంది అయితే మనము దేవుని సేవించి కాదు తానే మొదట మనలను ప్రేమించి తానే మనల్ని ప్రేమించను మనము పాపములకు మన పాపములకు ప్రాచితం ఉండుటకు తన కుమారుని పంపేను ఇందులో దేవుని ఏం కనబడుతుందంటే ఇందులో ప్రేమ ఉన్నది ఇందులో మనకి ఏం కనబడుతుందంట కదా దేవుడిని ప్రేమ మనకి కనపడుతుందంట ఇందులో దేవుని ప్రేమ ఉన్నదంట చూడండి దేవుడి మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకంకి వచ్చి తన ప్రాణ పెట్టడానికి కూడా దేవుడు వెనకాల లేదు సిద్ధపడి తన ప్రాణాన్ని పెట్టింది కదా కాబట్టి మరి ఇందులో మనకి దేవుని ప్రేమ కనపడుతుంది కదా దేవుడు తన కుమారుణ పంపించింది కదా దేవుడే లోకానికి వచ్చి కదా ఎవరు కను కదా ఆయన మనము ఇంకో వాక్యం చూస్తాము కదా కదా దేవుడి లోకముని ఎంతో ప్రేమించిన అంటే లోకంలోని మనుషులందరినీ దేవుడికి ప్రేమించడం కాబట్టి ఆయన కదా ఈ లోకానికి వచ్చిన ఆయన ఆనంద పెట్టి అంతగా ఈ లోకానికి వచ్చి తనను తన తనను మనకు అర్పించుకున్నారు దేవుడు అదిలో మనకి దేవుని ప్రేమ ఎంతున్నదో మనకు కనపడుతున్నారు కదా కాబట్టి చూడండి మనము మన సహవాసం ఎవరితో ఉంటుంది అన్న సహవాసం ఎవరితో చూడండి ఈ లోకాసులు వారికి ప్రేమ గురించి తెలియదు కదా అయితే మనమైతే దేవుని ఎరిగిన దేవుని పిల్లలు కదా దేవుని ప్రేమను ఎరిగిన వారే ఉన్నారు కదా ఇందాక మనం ఇక్కడ చూసుకున్నాము ఆయన ప్రేమ ఎరిగిన వరమైతే కదా ప్రేమ అంటే ఏందో మనకు తెలిసినది ప్రేమ అంటే ఏందో మనం ఎరిగి ఉన్నాము కాబట్టి ఈ లోకస్సులు ఎట్ అంటే వానికి ప్రేమ తెలియదు ప్రేమ అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ కదా ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది పవిత్రమైనది కదా ప్రేమ అంటేనే మన దేవుడు కదా మన ప్రభువే ప్రేమ ప్రేమ పవిత్రమైనది ప్రేమను కదా పెద్దమైన వాటితో మనం కల్ప కల్పకూడదు కదా అపవిత్రమైన దానితో ప్రేమని కల్పకూడదు ప్రేమ కదా ప్రేమ అయ్యే ప్రేమ పరిశుద్ధమైనది కదా కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటు దేవుని ప్రేమ మనకి ఏమని బయటపడుస్తుంది అంటే కదా ఆయనే ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆయనని ఆయన సేవిస్తున్న వారు అందరూ కూడా కదా అందరి ప్రేమ కలిగి ఉన్నాడంట దాన్ని బట్టి కూడా దేవుని బిడ్డలమని ఈ లోకస్లోకి తెలుస్తుందంట మనం ఆయన పట్ల ప్రేమ కలిగి ఉంటే ఎవరి పట్ల మనము అందరి పట్ల ఫస్ట్ మనము దేవుని ప్రేమించాలి కదా దాని తర్వాత మనము ఆయనే ఆయనని బట్టి మనం అందరినీ ప్రేమించాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్న ప్రియులార ప్రియులార దేవుడు మన మనకి ఇలాగున్న ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప భద్రలమై ఉన్నాము అని ఇక్కడ మన దేవుని వాక్య మనకు చెప్తున్నది దేవుడు దేవుడు మన మనలను ఇలాగ ప్రేమింపగా దేవుడు మనల్ని ఇలాగ ప్రేమించంతగా ప్రేమించడంటే కదా ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు కాబట్టి దేవుడే మన మన పక్షన ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడే ఇలాగ ప్రేమింపగా దేవుడు మనలను మనం ఒకరినొకడు ప్రేమింప బదులమే ఉన్నామంట కదా ఒకరినొకరిని ప్రేమింప బదులమే ఉన్నాము కాబట్టి మనం కూడా ఒకరినొకటి ప్రేమించట్లో బద్దులమే ఉండాలంట ఎప్పుడు మనకు ఒక్కసారి మనకి కదా ఎట్లుంటాయంటే మనకి ఓపిక ఉండదు ఓపిక ఉండదు సహనం ఉండదు కదా కదా ప్రేమ ఉంటేనంట మనం అన్నిటినీ సహిస్తామని కదా మనకి వాక్యం చెప్తుంది కాబట్టి ప్రేమ ఉంటే కదా మనం ఎవ్వరికి ఏ కీడు కూరము చూడండి అలాగే మరి నాలుగు పదహారు మనం చూసుకుంటే ప్రేమ మన మనం ఎరిగిన వారమై దాని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ సరిపోయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండి వాడు దేవుని అందు నిలిచి ఉండ ఉన్నాడు ఎవరైతే ప్రేమయందు నిలిచి ఉన్నాడో వాళ్ళంట దేవుని అందు నిలిచి దేవుడు దేవుడు వాణి అందు నిలిచి ఎవరైతే ప్రేమ ఎందు నిల్చుంటారో ఎవరైతే దేవుని ప్రేమ అందు నిలిచి ఉన్న ఉన్నారో వాణి ఎందంట వాడంట దేవుని ఎందు నిలిచినాడు దేవుడు వాని ఎందు నిలిచినాడంట అయితే తీర్పు దినమునంట మనకు ధైర్యం కలిగినట్లు చూడండి తీర్పు దినం మనకు ధైర్యం కలిగినట్లు దీని ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ప్రేమ కలిగిన వారం అయితే కదా తీర్పు దినమున్నా మన తీర్పు ఉంటుందని మనకి భయం ఉండదంట ప్రేమ కలిగి ఉంటే కదా ప్రేమ లేని వారం అయితే తీర్పులో నిలబడాల్సి వస్తుంది ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది చూడండి తీర్పు దినమున్నా కదా మనం ప్రభుని ప్రేమిస్తున్నాం ప్రభు మనల్ని ప్రేమించడం మొదట కాబట్టి మనం ప్రభుని ప్రేమిస్తున్నాం ప్రభుని బట్టి మనం ఇతరులను ప్రేమిస్తే కదా తీర్పు మన తీర్పులో మనకు నిలబడ అవసరం లేదని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది ఒకవేళ మనకి ప్రేమ లేకపోతే కదా తీర్పు తిన మందు మనకి భయం ఉంటుందంట అండ్ తీర్పు తినంలో మనకి భయం వస్తుంది భయం ఉంటుంది కాబట్టి కదా ప్రేమ ఎంత ఏమి ఏమి చేసినా కానీ కదా దేవుని గురికి ఎంత వాడబడినా కానీ అని సేవడం అని కొనకి నువ్వు చేసినా కానీ ప్రేమ లేకపోతే ప్రేమ లేకుండా చేస్తే మాత్రం మన తీర్పులో ఉండాల్సి వస్తుంది అది ఇప్పుడే చేసింది నాకు చూడండి తీర్పు తిన మందు మనకంటా ధైర్యం కదా మనమంతా ఆయనందు ప్రేమ కలిగి ఉన్న ప్రకారం మనం సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి మన పొరుగు పట్ల ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యండి చెప్తుంది కాబట్టి మనము ప్రేమ కలిగి ఉంటే ఎంత ప్రయాసపడాలి చూడండి అయితే మనము పంతొమ్మిదో వచ్చిన కూడా చూసుకుంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము మొదట ఆయన మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించినాము ఆయన వలన మనం నేర్చుకున్నాం ప్రేమించుట ఆయన వలనే మనము ప్రేమించుట ఏదని మనం నేర్చుకున్నాం మన తండ్రి ప్రేమ ఉన్నాడు కాబట్టి కదా మనం కూడా కదా ప్రేమ అనేది మనకి తెలుస్తుంది అయితే చూడండి ఈ లోకంలో తల్లి తండ్రిని చూస్తే కదా వాళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉంటారు వాళ్ళ పిల్లల పట్ల అది వాళ్ళలో ఎందుకు వచ్చిందంటే అది ఆ దేవుని సృష్టిలో కదా ఆ దేవుని సృష్టిలో తల్లిదండ్రుల ద్వారా దేవుడు తన ప్రేమను తెలియపరుస్తున్నాడు బిడ్డలకు తన బిడ్డలకు చూడండి అందుకే కాబట్టి ఆయన అంట మొదట మనల్ని ఆయనే ప్రేమించను కనుక మనము ప్రేమించున్నాము ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన అతడంట అబద్ధికుడు అబద్ధికుడును అబద్ధికుడును తాను చూసిన అబద్ధికుడు ఎవరు అయితే దేవుని ప్రేమించుకున్నారని చెప్పి తన సహోదరిని ద్వేషించినడంట అతడు అబద్ధికుడు తాను చూసిన తన సహోదరిని ప్రేమిపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు అని దేవుని ప్రేమించిన తన సహోదరుని కూడా ప్రేమింప వలేను ఆ మనం ఆయన వలన పొంది ఉన్నాము చూడండి మనకి ఏం చెప్తున్నాడు దేవుడు దేవుని ప్రేమించిన అని కదా మేము దేవుని ప్రేమించినామని అనుకొని మనము మన సహోదరు ద్వేషించిన వాళ్ళంటదా మనం దేవుని ప్రేమించిన కాము అని చెప్తున్నది దేవుని వాక్యం అయితే మనము మన సహోదరుని ప్రేమించిన కదా దేవుని ప్రేమ మనలో ఉంటే మనం సహోదరులను ప్రేమించాము కాబట్టి కదా దీవిని ప్రేమించు తన సహోదరిని కూడా ప్రేమించు అంటాడు కదా మనము దీవిని ప్రేమిస్తే మన సహోదరులను అందరినీ మనం ప్రేమిస్తాము కదా ఆజ్ఞను మనం ఆయన వలన పొందిన్నామంట ఈ ఆజ్ఞ ఎవరి వలన పొందినామంటే కదా మన ప్రభు వలనే ఆజ్ఞ మనం పొందిన్నాం మన మరి ఒక దగ్గర మన ప్రభు అంటాడు కదా నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినా నాకు పాత్రలు కారిన అన్నాడు కానీ కదా ఆయన కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించను కానీ కదా ఆయన ప్రేమను బట్టి ఇతరులని దేవుడు ప్రేమించమంటున్నారు కదా మొదట మనం ఆయనని ప్రేమించాలి ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి ఆయన వలనే మనకు ప్రేమ మనలోనికి వచ్చింది కాబట్టి మనం ఇతరులని ప్రేమించగలుగుతాం కాబట్టి ఆ ప్రేమించే గుణ మనలో వస్తుంది ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తాం అప్పుడు కాబట్టి ప్రేమ మనకి మనం చూస్తున్న ధర్మశాస్త్రం అంతటి కూడా మనం నెరవేర్చిన దేవుడు కదా దేవుని ఆజ్ఞ అంతటా కూడా మనము కదా ఉంటాము ప్రేమ ఎందు ఆయన ఆగ్లేను గైకున్న వారిగా ఉంటాము ప్రేమ ఎందుకు నిలిచి ఉంటే ప్రేమించి వారమైతే దేవునికి కదా మనము ఆయన ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞను మనం మర్చిపోము ఏంటి ఇక ప్రేమ గురించి మరి శ్రేష్టంగా దేవుడు ఎంతో ఎంతగానో ఎన్ని మొత్తం లేఖనమంతిట్లో కూడా దేవుడు ఎన్ని వాళ్ళు మనకు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ప్రేమ గురించి మనకి బయలుపరిచినాడు దేవుడు కాబట్టి ఇది ఎంతో మనము ఎంతగానము మన సహోదరుల పట్ల మన పొరుగు పట్ల ప్రేమ కలిగి ఉండాలో దేవుని వాక్యం ఇక్కడ మనకు బయలుపరుస్తున్నది అయితే మనం ఇంకో వార్తను చూసుకుందాము చూడండి మనం అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి కానీ ఇక్కడ మనకి ఐదవ దశలోనికి మొదటి దశలోనికి ఐదవ వచన అధ్యాయంలో మనం చూస్తే పద్నాలుగో వచనంలో అక్రమంగా నడుచుకునే వారి కంటే బుద్ధి చెప్పు బుద్ధి చెప్పాడు బుద్ధి చెప్పుడు ధైర్ము చదివిన వారికి ధైర్యము ధైర్యము ధైర్యపరచుడి బలహీ బలహీనములుగా బలహీనుల కంట ఊతనీయుడి అందరి ఎడలంట దీర్ఘవంశాంతిగలవాడి దీర్ఘాశాంతం గలవారి ఉండు ఎవడును కీడుకులు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకునుడు మీరు ఒకరి నెలలో ఒకడు కదా మన ఒకరి నెలలో ఒకడును మనసులందరి ఏడలను ఎల్లప్పుడూ మేళన అనుసరించి నడుచుకునుడి అని చెప్పి ఇక్కడ ఇరవై రెండు ఇరవై మనకి ఇక్కడ ఏమంటుందంటే చూడండి సమస్త సమస్తమును పరీక్షించి మేళన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండు చూడండి కదా మనం ఎంత మనం అందరినీ ప్రేమించాలి కానీ అక్రమ విషయంలో మాత్రం బుద్ధి చెప్పాలి గర్తించాలి కదా అని దేవుడు మన వాక్య దేవుడి వాక్యం మనకి భయపరుస్తున్నాయి ఎవరైనా మనం ఎదుట మన సహోదరులు ఎవరైనా అక్రమం అక్రమంగా నడుచుకుంటే మనకి అధికారం కూడా దేవుడు ఇస్తాడు ఏమని కదా ఎవరైనా కావచ్చు నేనైనా నువ్వని ఎవరైనా కావచ్చు కదా వారినంట మనం కదా బుద్ధి చెప్పే ఉండాలంట బుద్ధి చెప్పేవారుగా ఉండాలి కదా మరి ధైర్యము చేయన వారి కంటే మనము ధైర్యపరిచే వారుగా కూడా ఉండాలి ఇంకా బలహీన కూడా మనం ఊతనిచ్చేవారుగా ఉండాలి అందరి ఎడలంట దీర్ఘం దీర్ఘ శాంతి దీర్ఘ శాంతం గలవారి ఉండాలంట ఇంకా ఎవడు ఎవరు కూడా కీడుకు ప్రతిగా కీడు చేయొద్దు కదా అని కూడా మనం దీని వాక్యం సార్ చూడండి ఇంకా ఏమంటు ఎల్లప్పుడంట మేలైన దానిని అనుసరించి నడుచుకున్నాడు ఎల్లప్పుడు మనము మేలైన దానిని చేపట్టి నడుచుకోవాలంట చూడండి కదా సమస్తమును పరీక్షించాలి సమస్తమును పరీక్షించాలి మేడన దానిని చేపట్టుడు ప్రతి విధమైన కీడుకును దూరంగానే ఉండాలంట మనం ఎందుకంటే మనము దేవుని ప్రేమ మనలో ఉన్నది కాబట్టి మనం ఏ కీడు విషయంలో కానీ కీడుకు మనం దూరంగానే ఉండాలి కదా మనం ప్రేమించే వారుగా ఉండాలి ఎవరికి కూడా మనము కదా కాబట్టి మనము కీడు విషయంలో అంట ఎంత మంత జాగ్రత్తగా ఉంటే ఉంటే మనకి అంత మంచిది అని దేవుని వాక్యం చెప్తుంది అయితే చూద్దాం మనము ఇంకో మనము పదమూడు వచ్చిన అధ్యాయంలోకి వస్తే దశలోనికి మొదటి దశలోనికైనా పదమూడు ఎనిమిదిలో ఒకసారి చూసుకున్నాం అయితే మనం ఇక్కడ మనుషుల భాష ఏ భాషలో దేవుని దూతల మహాషలతో మాట్లాడిన కానీ ఏమంటో ఇక్కడ ప్రేమ లేని వారైతే ఇంకా ప్రవచించి కృపావారం కలిగిన వారమైన జ్ఞానం అంతా ఎరిగిన వారమేను కొండలను పకిన పక్కన పరిపూర్ణ విశ్వాసం కల వారే టేపలేని మన వ్యర్థులమేనని దేవ వాక్యం చెప్తుంది కదా అయితే చూడండి ఇక్కడ మనం కింద మూడో వర్షం దగ్గర చూసుకుందాం కింద అయితే ప్రేమ లేని వాళ్ళైతే నాకు వాళ్ళంట ప్రేమ లేని వాడైతే ప్రయోజనం ఏమి కూడా లేదు అని చెప్తున్నది దీని వాక్యం ప్రేమ లేని వాళ్ళైతే ప్రయోజనం ఏమి కూడా లేదు ప్రేమ దీర్ఘకాలం సహించను దయ చూపించునంట ప్రేమ ఆశ్చర్యపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు చూడండి ప్రేమ ఉంటేనంట ప్రేమ దీర్ఘకాలం సహించును అంట కదా మన కదా మనం సహించే వారుగా ఉండాలి ఒకరినొకరు కదా అయితే దయ చూపించు దయ చూపించునంట ప్రేమ దయ చూపించే వారుగా ఉండాలి కదా ఒకరిని కూడా సహించాలి దయ చూపించే వారుగా ఉండాలి మత్సరే పడదంట ప్రేమ కదా ఈ విషయంలో కానీ ఇంకేమంటుంది ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదంట ప్రేమ డంబముగా ప్రవర్తించదు ఉప్పొంగదు కాబట్టి ఆ ఇందులో కూడా ఉప్పొంగదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు ఇంకా అమర్యాదగా నడుచుకున్నదంట ప్రేమ కదా ప్రేమ అమర్యాదగా నడుచుకున్నది అదేంటంట స్వప్రయోజమును స్వప్రయోజములను విచారించదు విచారించుకున్నదు స్వప్రయోజనం అంట విచారించదంట ప్రేమ ఎప్పుడు కానీ మన ఎదుటి వారి కొరకు కదా ప్రేమ కదా ఎదుటి వారి గురించే ఆలోచిస్తుంది ప్రేమ కదా స్వప్రయో స్వప్రయోజనం అది విచారించుకున్నదంట అయితే అమర్యాదగా అసలే నడుచుకోదంట ప్రేమ కదా అది ఎంతో మర్యాదగా నడుచుకుంటుంది ప్రేమ కదా అందరి మర్యాదగా నడుచుకుంటుందంట ప్రేమ కాబట్టి ప్రేమ కలిగిన కదా మర్యాదగా నడుచుకుంటూ ఉంటారు కదా అయితే ఇక్కడ చూడండి త్వరగా కోపపాడు కోపపడదంట ప్రేమ త్వరగా కోపపడదు అపకార్యము మనసులో ఉంచుకున్నది ఎవరైనా మనకి ఏదైనా అపకారం కదా వారికి మళ్ళీ అపకారం చేయటానికి అదంట కదా మనసులో ఉంచుకున్నదంట ప్రేమ మర్చిపోతాను తీసేస్తాం దుర్నీతి విషయం అంట సంతోషపడదంట ప్రేమ దుర్నీతి విషయమే సంతోషపడదు సత్యమునందు సంతోషించు చూడండి ప్రేమ ఇప్పుడు సత్యమున్నందు కాబట్టి కదా సత్యం కలిగిన వారం అయితే సత్యాన్ని మనలో ఉంటే కదా ప్రేమ మనం నిలిచి దేవుని ప్రేమ దేవుని ప్రేమ మనలో ఉంటుంది అన్నిటికీ తాళును అన్నిటిని సహ అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఊడ్చును అంట ప్రేమ ప్రేమ శాశ్వత కాలమును అంట చూడండి ప్రవచమునైన నిరార్థకం నగును భాషలను నిలిచిపోను జ్ఞానమైన నిరార్థకం అగునంట మనము కొంత మటుకు ఎరుగుదము కొంత మట్టుకు ప్రవచించుతున్నాము కానీ పూర్ణమై వచ్చినప్పుడంట పూర్ణము చూడండి ఇవన్నీ నిరార్థకం అంట కానీ ప్రేమ ఒకటే నిలిచి ఉంటాడని చెప్తుంది ఇక్కడ ప్రేమ మనం కొంత మట్టుకు ఎరుగుదము కానీ పరిపూర్ణమైన వచ్చినప్పుడంట పూర్ణము కానిదంట నిరార్థకమగుము పరిపూర్ణమైన దేవరు కదా మన ప్రభువే కదా పరిపూర్ణమైన వాడు ఈరోజు మనకు దేవుడు మన ఇంకా మన ఆయన రాలేనోడు ఇంకా రాలేదు ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు మన ఎదుటకి కదా ఆయన మన ఎదుట ఇక్కడ ఉన్నా ఇక వరాలన్నీ కూడా అప్పుడు మనకి అవసరం లేదు కదా ఆ దేవుడే వచ్చి మన ఎదుటిటో ఉన్నప్పుడు కదా అది పరిపూర్ణమైన ప్రేమ దేవుడే ప్రేమ కాబట్టి పరిపూర్ణమైన పన ఎదుట వచ్చిన ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ అంట నిరాధకం అవుతాయి అంట కదా ఇవన్నీ ఎందుకరకు ఇవ్వబడ్డాయి చెప్పండి అయితే ఆత్మ కాబట్టి తను చిత్తం చొప్పునంట ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి కార్యసిద్ధి కలిగే చేయుటకు దేవుడి యొక్క వరాలను ఇచ్చింది కదా కదా క్షేమాభివృద్ధి కొరకు వరములను మనకి కాబట్టి కదా ఇవన్నీ కూడా ఆయన వచ్చినప్పుడు నిరార్థకం అవుతాము కానీ కదా ప్రేమ మాత్రము శాశ్వత కాలము ఉండును ప్రేమ శాశ్వత కాలముడును అయితే ఇప్పుడు నేను పసి నేను పసివాడనే ఉన్నప్పుడు పసివాణి వలె మాట్లాడి పిల్లవాని వలె తల్లంచి పిల్లవాని వలె యోచించి ఇప్పుడు పెద్దవాళ్ళనే పిల్లవాణి చేష్టలు మానివేసి ఇప్పుడు అద్దములో చూచినట్లు చూ సూచనగా చూచుతున్నాను అప్పుడు ఇప్పుడు కొంత మట్టికే ఎదిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరుగు ఎరగబడి ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుతుంది అయితే కానీ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిల్చును వీటిలో శ్రేష్టమైనదంట ప్రేమయే చివరుగా ఆయన వచ్చినప్పుడంట ఏమి ఏమి నిలు ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి ఈ మూడిట్లో కూడా మనము తీవుడు లోకంలోకి వచ్చినప్పుడు ఏముండ ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసం కనుకుంటాడంట ఇంకోటి ప్రేమ ఇవి రెండు కదా ఆయన కొరకు ఎవరు నిరీక్షించినారో అది దేవుడు చూస్తాడు విశ్వాసం కలిగానికి కొరకు నిరీక్షణ కలిగి ఉండాలని చూస్తాడు తర్వాత ప్రేమ ఉన్నదాన్ని చూస్తున్నాడు దేవుడు కాబట్టి ఈ మూడింటి మీద చూస్తే ఈ మూడింటిలో ప్రేమ శ్రేష్టమైనదని దేవుడు కదా చూడండి మనము ఒకసారి నూక ఏడు నలభై ఏడులోకి వెళ్ళి చూసుకున్నాము నూక వార్త నేర్లో చూసుకుంటే ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపమును క్షమిపబడినని మీతో చెప్పుచున్నాను అంటున్నా ప్రభు కదా ఆమె దేవుని విస్తారంగా ప్రేమించినంత కనుక యొక్క విస్తార పాపమును క్షమిపబడిను ఎందుకంటే ఆమె యొక్క విస్తార పాపమును బట్టి ఆమె కదా దేవుని పాదాల దగ్గర ఆమె కన్నీళ్లు కారేస్తుంది కదా ఆమె ఏడ్చి ఆయన ఆయన దగ్గర ఆయన యొక్క ఆమె మనసులో ఒప్పుకొని అక్కడ విడిచిపెట్టేసింది ఎందుకంటే దేవుని ప్రేమించే వారిక పాపము చేయరు కాబట్టి దేవుడు ఏమంటున్నా ఆమె ఆమె ఆమె ఆయన విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క పాపములన్నీ క్షమింపబడ్డాయి కాబట్టి దేవుడిని ప్రేమించేవారు ఎవరు ఎవరు పాపము ఇక చెయ్యరు కాబట్టి కదా నిజంగా ప్రేమించవారు పాపము జోలికి పోరు దాన్ని ప్రేమించడం దాన్ని కాబట్టి కదా ఎంత దేవుని ప్రేమిస్తే కదా మనం కూడా అంత కదా మన ప్రభుని బట్టి కదా ఇతరుల పట్ల కూడా మనము ప్రేమగా నడుచుకుంటాం ఎందుకంటే మనం తీర్పులో ఉండకూడదు కదా దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి మనం తీరుపులోకి రావద్దంటే తీరుపులో మనం ఉండద్దంటే కదా మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి సహోదరుల పట్ల కూడా మనం ఏం చేయాలంటే ఓడ్చుకున్న వారమే సహించిన వారమే కదా ఒకరిని అంటే మనం అంటే ఘనంగా ఎంచుకోవాలి కదా అని చెప్తున్నాడు కదా ఎవరికంటే ఒకరిని మనం ఏం చేయాలంటే కదా మెచ్చుకున్నాం కదా మనము కానీ మనము ఎవరిని కూడా తక్కువగా చేసి చూడద్దు అనమాట సహోదరులు ప్రేమ కలిగి ఉండాలనుకుంటున్నాడు కదా దేవుని ప్రే వాక్యము కాబట్టి ఇక్కడ ఇవాళ గురించి దేవుడు మాట్లాడుతుంటే కదా ఆమె ఏం పాపం చేస్తుందో కదా అది మనకు తెలియదు దేనికి తెలుసు కానీ ఆమెతో విస్తార పాపం క్షమించమంట ఆమె విస్తారంగా ప్రేమించిందంట కదా అయితే మనం కూడా దేవుడిని విస్తారంగా ప్రేమించాలి ఆయన విస్తారంగా ప్రేమించిన మనం కూడా అందరినీ ప్రేమించే చూడండి దశలోనికి ఐదు పద్నాలుగులో చూసుకున్నాం చూడండి మనం అందరినీ ప్రేమించామని చెప్పి మనం ముందని అక్రమం అక్రమం చేసేవారిని పట్టించుకోకుండా ఉంటామా కదా మనం అందరినీ ప్రేమించా కానీ కదా ప్రేమతో మనం గద్దించే వారుగా కూడా ఉండాలి బుద్ధి చెప్పే వారుగా కూడా దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఇందాక మనం చూస్తున్నాం కదా కదా మనం ఇతరులను ప్రేమిస్తే వారి బాబుకు మనం కోరే కదా వారు మనం చేసినప్పుడు కదా మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి గదించే వారుగా ఉండాలి కదా ఇంకా చూడండి మనం వ్యవహన్ స్వార్తల్లో మనం ఫస్ట్ దృష్టి చూడండి దేవుడే మీరు నా ప్రేమ ఏదో కదా మీరు నా ప్రేమ ఎందు తండ్రి నా తండ్రి ఆ తండ్రి ఆజ్ఞ నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచిన ప్రకారం మీరు నా ఆజ్ఞ గాయకొని నా ప్రేమ ఎందు నిలిచేందురు కదా ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది కదా మొత్తం దేని వాక్యం మనం గ్రహించే చూస్తే ఒక్క ప్రేమ దగ్గర వాక్యం ఆగుతు చూడండి ఆ ప్రేమలను సమస్తం ఉన్నదని మనకు ఇక్కడ గ్రహిస్తున్నాం మనం కదా ఎంత దేవుని ప్రేమిస్తే అంత మనం ప్రేమ కలిగింది ఎవరి పట్లైనా మనం కదా సహనం కలిగి ఉన్న వారమే అవుతాం కాబట్టి కదా మనము మనం ఈ లోకాసులు కదా ఎవరితోనంటే మనం ఆరు నెలలు ఒకరితో సహవాసం చేస్తుంటే వారి బుద్ధులు మనకు వస్తేంటాం అని అంటారు కదా కదా ఒక జ్ఞానితో సమావాసం చేస్తే జ్ఞానం జ్ఞానం వస్తుంది ఒక ఒక బుద్ధి వస్తుంది కానీ ఉంటుంది కదా మరి మన మన సహవాసం సహవాసం ఏతుంది మన ప్రభుత్వం ఉన్నది మన ప్రభు ప్రేమ సరిపోయిన కాబట్టి ఆయనతో ఉన్న మనకి ఏమి రావాలి మనలో కదా మనలో కూడా ప్రేమ రావాలి ప్రేమ కదా మనం ఇక్కడ ఈ రోజు మనకు దేవుడు బయటపరచండి వాక్యం కదా ప్రేమ గురించి ఎందుకంటే మనలో కదా ఈ చివరి దినాల్లో అందరిలో ప్రేమ చల్లారిపోతుంటా ఉంటుందంట ఎందుకు చల్లారుతుందంటే చూడండి ఆయన వచ్చే టైం కంటే కదా అక్రమం విస్తరిస్తుందంట బాగా అందువలన ప్రేమ చల్లారిపోతా ఉంటదంట కదా ఎందుకు అక్రమం విస్తరిస్తుంది కాబట్టి కదా ప్రేమ చల్లారిపోతా ఉంటది అయితే ఇది లోపస్ గురించి చెప్పిన దేవుడు ఆయన బిడ్డల విషయమై చెప్పిందా చూడండి లోపస్తులలో ఎట్లా ప్రేమ ఉండదు కదా వాళ్ళ దేవుని పాటల భయం వాళ్ళకు ఉండదు దేవుని పాటల వారికి భక్తి ఉండదు కదా దేవున్నే నమ్మరు వాళ్ళు అయితే దేవుని కలిగిన బిడ్డలు కదా ఆయన పొందుకున్న బిడ్డలు గురించిగా దేవుడు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళలో దేవుని బిడ్డలు కూడా ప్రేమ ఏమైపోతుంది చల్లారిపోతుంది కాబట్టి ఈ అంత కదా ఈ అక్రం విస్తరించే చేయట ఆ ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి మనం మాత్రం పొందుకున్న మనము ఆయన ఆజ్ఞ నిలిచిన వారం మాత్రము కదా ప్రేమ కలిగి ఉండాలి ఎంత అక్రమం విస్తరించాలి కదా ఏదైనా రాని మనం మాత్రం కదా ఆయన ప్రేమందు నిలిచి ఉండాలంటే కదా మనం మాత్రము ప్రేమించాలి మన మనము యొక్క ప్రేమ చల్లరదు కదా తీర్పులో మనం ఉండద్దు కాబట్టి మనం మాత్రము ప్రేమించాలి ఎందుకంటే ఈ రోజులలో ఆ ప్రేమ లేకనే కదా ఒకరినొకరు దూషించుకోవడాలు ఒకరినొకరు అనుకోవడాలు దేవుడు ఆయన వచ్చే టైం కంట ఎట్లుంటది మొత్తము ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎటు చూసినా మనకి మంచిగా లేదు ఇక్కడ ఇప్పుడు ఇంకా ఇంతే ఇంకా ఇంకా కొన్ని రోజులకు ముందుకు వెళ్తే ఇంకా చాలా భయంకరంగా స్థితులు ఉంటాయి ఆ టైంలో మనం కదా మనకి ఓర్పు సహనం రావాలంటే ప్రేమ ఉంటేనే మనం ఓర్పు సహనం కలిగి ఉండగలుగుతాం లేకుంటే ఉండలేము అందుకే కదా మనం అంటారు కదా మన చుట్టు మన చుట్టుపక్కల వాతావరణం బట్టి కదా ఆ వాతావరణం మనం ఎట్లుంటే కదా అక్కడ మనుషులు కూడా ఆ విధంగా ఉంటారట కాబట్టి మన చుట్టుపక్కల వాతావరణము కదా పాజిటివ్ ఉంటే అక్కడ మనం పాజిటివ్ ఉంటాము అవన్నీ నెగిటివ్ ఉంటే నెగిటివ్ గా కాబట్టి అలాంటి మన చుట్టుపక్కల ఉన్న ఒక వాతావరణం కదా పరిశుద్ధత లేని పవిత్రత లేని ప్లేస్ లో మనం ఉండకుండా జాగ్రత్త పడాలి నుంచి మనం తప్పించుకోనికి ప్రయత్నం చేసి ప్రేమేందు నిలిచి ఉన్నారు దేవుని ప్రేమేందు జాగ్రత్తగా మనం అంట మనల్ని మనం కాపాడుకోవాలి లోకంలో అలా లేకపోతే మన ప్రేమ కూడా చల్లారిపోతుంది మనము దేవుని యొక్క బట్టి ఆగ్నేందు మనం నిలిచి ఉండక్క లేదనుకో మన ప్రేమ కూడా చల్ల అయిపోయే అప్పుడు మనం ఇంత చేసి కూడా ఇంత తెలుసుకొని కూడా దేవుని వాక్యం చేసి కూడా మనము కదా ఇన్ని మనము పొందుకునే దేవుని దగ్గర ప్రేమ లేని మనం వ్యర్థలం చివరికి వస్తాయి కాబట్టి దేవుని ప్రేమ అయింది నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి కదా ఒకరినొకరు సహించాలనే ప్రేమించాలి కదా ప్రేమించబడుటకే దేవుడు మనల్ని అంట కదా ఇక్కడ మనం ఇందాక చూసినాం కదా ఒకరినొకరు మనం ప్రేమించుటకే దేవుని దేవుని చేత ఏర్పరచబడిన ఒకరిని ఒకరు ప్రేమించట కంటే దేవుని మూలంగా మనం బదుల్లోమే ఉన్నామంట చూడండి చెప్పలేం కదా ముందుకు మరి ఎట్లుంటుందో పరిస్థితులు కాబట్టి ముందుగానే దేవుడు మనకి మనకి బయలుపరుస్తున్నారు ఎందుకంటే చాలా మట్టికి ఓపిక సైస్ ఓపిక ఉండదు చాలా మందికి సహనం ఉండదు కాబట్టి కదా ఒకవేళ దేవుని ప్రేమ మనలో ఉంటే మనము ఆయన ప్రేమ నిలిచిన వారమే ఉంటాము లేకపోతే తీర్పుకు నిలబడిన వారమే ఉంటాము తీర్పులో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఏమి చేసినా కదా మనమంట ఇక్కడ మనం ఇంకా చూ చదివితే అక్కడ వాక్యము మన పదమూడవ అధ్యాయంలో మన శరీరాన్ని మనం కాల్చుటకి ఇచ్చినా చూడండి మనము మన శరీరాన్ని కాల్చుటకి ఇచ్చినా ఇక్కడ ఉంది చూడండి నా శరీరమును నేను వీధను కరుక్కున్న ఆస్తి అంతని ఇచ్చి నన్ను కాల్చబోటకు నా శరీరం అప్పగించినాను ప్రేమ వాడనైతే నాకు అది ప్రయోజనమే లేదని చూడండి కదా ప్రేమ లేకుండా మన శరీరాన్ని మనం విచ్చేస్తే కలవటానికి అది ప్రయోజనమే లేదంట అందులోనే అలాంటప్పుడు ప్రేమ విషయం ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా ప్రేమనంట మనము పొందుకోవడానికి ప్రయాసపడాలి ప్రేమగా నడుచుకొని ఉండకుండా ప్రయాస పడాలంటే కదా ప్రేమ మనం రావాలంటే వాక్యం బాగా చదవాలి వాక్యంలోనే ఉండే దేవుని ప్రేమ ఆ అందులో నుంచే మనము నేర్చుకొని ప్రేమగా ఉండగలము అందుకే ప్రతిరోజు వాక్యం మనం ధ్యానించాలి ప్రార్థనతో నిలకడగా ఉండాలి ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నప్పుడు ఈ భూమి ఎక్కడ ఉన్నామంటే కదా మనము యుద్ధ భూమిలో ఉన్నాము యుద్ధ రణరంగంలో మనం ఉన్నాము కదా మనము మనది ఆత్మీయ పోరాటం కాబట్టి ఈ ఆత్మీయ పోరాటంలో మనకి ప్రతిరోజు ప్రత్యక్షం యుద్ధం ఉంటది కాబట్టి ప్రార్థనలో మనం ఇట్లా గట్టిగా మనము నీలకడగా ఉండాలి కదా ఇంకోటి మనం వాక్యం గట్టిగా పట్టుకొని ఉండాలి అప్పుడైతే మనం ప్రేమ అందు ఉంటాం లేకపోతే చల్లారిపోతాం కదా వాక్యమే మనం కదా ఏం చేస్తుంది కదా దీనులుగా చేస్తుంది మన వాక్యం కాబట్టి మనం వాక్యం దానించిన ప్రార్థనలో మనం గట్టిగా ఉంటాం ప్రార్థించే వారి మీద దేవునికి ప్రేమ కలిగి ఉందాం ప్రేమ కలిగి ఉందాం దేవుడు బాబు దేవుడి యొక్క వాతలు దిగించిందాక ప్రార్థించుకుందాం స్తోత్రం బ్రమ పరశు దాన్ని మహోన్నతుట ప్రేమ సరుకుడు అవి స్తోత్రం చలిస్తున్నాం అయా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించుతాన్ని లోకంని మీరు ఎంతగానో ప్రేమించారు కాబట్టి దైవా దివా మీరు ఇక లోకం నుంచి వచ్చినారు అందులో మీ ప్రేమ మాకు వెల్లడి మీ ప్రేమ మాకు కనపడుతున్నారు మీరు సిల్వర్ మా కొరకు కాచిన రక్తం బట్టి ఇక వందనాలు చేసిన ప్రభావ మీరు సహించినారు వచ్చినారు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు కాబట్టి కాబట్టి తన్ని మీ ప్రేమ ప్రభావం మేము అర్థం చేసుకుంటే ప్రభా మరి మీ ప్రేమను ఎందుకు మేము నీర్చున్న వారం అయితే తన్ని మీ ఆజ్ఞను ఉంటాం ప్రభా మీ ఆజ్ఞను మిమ్మల్ని ప్రేమించే వారమే ఉంటాం మిమ్మల్ని ప్రేమించవారైతే మేము మా సహోదరుని ప్రేమిస్తుంది దేవా మేము ప్రేమ లేక ప్రవర్తించిన మేము దాన్ని ఒకవేళ మమ్మల్ని క్షమించని ప్రభా తన్ని మరి ఈ యొక్క దినాల్లో తన అందరిలో ప్రేమ లేని స్థితిలో ఉంటుంది ప్రభా కానీ మేము మాత్రము దాన్ని మేము ప్రేమ కలిగి ఉండేలాగానే ఒకరి పట్ల ఒకరు సహాయపడిన తన్ని ఆ ప్రేమ కలిగిన మనసు మాకు అందరికీ అనుగ్రహించిన తన్ని ప్రభా దేవా మరి వాక్య ఎవరితో వింటారు ప్రభా తన్ని వారి అందరూ కూడా ప్రేమ కలిగి ఉంటేనైనా ప్రయాసపడలాగా తని దేవవారికి సహాయపడినైనా ఆ యొక్క మనసు అనుగ్రహించిన ప్రభావ మాకు దేవా అయా ప్రభా మాలో ఏ ప్రేమ లేదు ప్రభాతన్ని అయా మీ వల్లనే ప్రభామ మేము ప్రేమాటిందో తెలుసుకున్నాం ప్రభా ఏసు ప్రభా అయా మీకు వందనాలు చెందిస్తున్నాము దివా అయా మేము ప్రతి వారి పట్ల ప్రేమ కలిగి ఉండటం ఆయన మేము ప్రయాసపడతాం తని అయా మాకు సహాయపడింది దివా ఆ ప్రేమ కలిగిన మనం సంక్రహించతని ఒకరిని ఒకరిని క్షమించుకోవాలి తని ప్రతి విషయంలోనైనా ప్రభా దివా మరీ మరీనైనా అక్రమ విషయంలో ఎవరికైనా మేము బుద్ధి చెప్పారుగా ఉండాలి ప్రాబా మేము ఉంటాం ప్రభాతన్ని అయా మమ్మల్ని అభిషేకించండి మమ్మల్ని అందరినీ సేవలు వాడుకుని ప్రభా దివామయ్య వచ్చిన వారందరూ నా ఆశ్రయించ బాగా రాని కృపబాధని మరి నన్న వారు చుట్టకు సహాయపడే ప్రభావ వారిని కూడా ఆశీర్వించని ప్రభావాల సేవలు తోడిన ప్రభావ అద్భుతముల ఆచార్య కార్యములు జరిగించని దేవాబాబ దేవానికి వందనాలు చెల్లిస్తాం ప్రభా మా దేశం అంత జ్ఞాపకం చేసుకొని ప్రభావ రక్షణ పొందులో ఆయన దర్శించని రక్షించని అన్న ప్రభా మాకి చిన్నక గొప్ప వందనాలు చెల్లిస్తున్నాము దేవాది దేవా ప్రభా మా దేవాన్ని మా ప్రార్థన ఆలోకించేవాడు తని నీవే ప్రభా అయా మా సమస్తము నీవే ప్రభా తన్ని అయ్యా మేము మిమ్మల్ని ప్రేమించున్నాము కాబట్టి మా యొక్క సహోదరుని కూడా మేము ప్రేమిస్తాము తల్లి ప్రభా ప్రేమించకపోతే మా సహదరులు మేము ప్రేమించలేం ప్రభా అివానికి వందనాలు చదిస్తాం ప్రభా తను దేవాది దివా ప్రభా మేము యొక్క ప్రేమ అందరూ నీడిచుండాలి బా మీరు అక్కడంత వరకు కూడా ప్రభా దేవా తిరుగులో ఉండదు దేవా ప్రభావ సహాయపడింది తోడినే ప్రభావం నడిపించాం దేవా సర్వసత్యం నడిపించమని మీరు ఆకర్కంలో అందరినీ సిద్ధపరచుకోమని స్థిరపరచమని ఏసు క్రీస్తు పర్శుత నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమే అమే కాదన ఆశీర్వాదం అండి మన ప్రభు అనే యేసుక్రీస్తుకు కృపా కనిక్రము ప్రేమ సమాధానం నడిపింపు చే మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలం తోడేయండి నడిపించిన కాక ఆమెను ప్రజలకి ప్రజలకి